సంకీర్తన సంఖ్య మూడు చేతులెత్తి చేరి చేరతెత్తరమ్మ ఏతులే భూమెల్లా నిండేని దేవదేవుని గీ తదిగుని పన్నిటి ధారలు పై నించి తతముగా పెద్దలు మజ్జన మార్చగా అతివల చనుకొండలు అంగములొత్తినందుకు ఇతవులైతో చేనేడు ఇందిరాపతికి కప్పురపు ధూళిమేన కలయ గం పెడేసి నిప్పున సందుసందుల నిగిడించగా చూపులెత్తిగొల్లెదల చూపులు తాకిన కుమ్మెలు అప్పుడన్ని ఉనుకప్పే నందువల్లహరికి తట్టుపుణుగు గలది అందపుటల మేలు మంగ అట్టే ఉరము మీద నమరించగా నెట్టన పచ్చిసేసిన నెలతల చేతలలో గప్పే చిట్టకములెల్లాగప్పే శ్రీవేంకటపతికి